దానికి దృష్టాంతం చెప్తున్నారు మళ్ళీ శ్లోకం అందాము భార్యా స్నుషాననాందా చె ప్రతిగియా యోషిద్ద్య స్వత అర్థం చెప్పే లోపల ఇంకొక విషయం ప్రతి అనే మాటని మీరు తెలుసుకోవాలి ప్రతి యోగి అంటే ది ఆ పోసేషన్ ఇప్పుడు ద్వంద్వములు ఉంటాయి ఇప్పుడు క్రెడిట్ ఉందనుకోండి క్రెడిట్కి ప్రతి యోగి ఏమిటి డెబిట్ ఓకే తర్వాత డెటి డెటా అలా ఉంటుందా డెటి డెటా డెటి అంటే అప్పు ఇచ్చిన వాడు డెటార్ట్ అంటే తీసుకున్నవాడు ప్రతి యోగి వాడు అలా అంట క్రెడిట్ డెబిట్ అయింది డెత్ గురించి చెప్పాను క్రెడిటర్ డేటార్స్ది ప్రతి యోగి డిటీఎన్ఆటిఎన్ఆడిటర్ డేటార్ దట్టిస్త ప్రతి యోగి తండ్రి కొడుకు ప్రతి యోగి తండ్రికి ప్రతి యోగి ఎవడు కొడుకు కొడుకు ప్రతియోగి తండ్రి అన్నకి ప్రతియోగి ఎవరు తమ్ముడు తమ్ముడుకి ప్రతి అన్న ఆ భాష అర్థమైందోడలు ననాంద ఆడపడుచు యాత బావ మరుది యాట అంటే మరిది భార్య తోటి కోడలు అట అంటే మరిన్ని భార్య తోటికోడలు అవుతుంది కరెక్ట్ తోటికోడలు మాత తల్లి ఇది అని అనేకథ అనేక రకములుగా ప్రతియోగియా ప్రతియోగి యొక్క బుద్ధిచే యోషిత స్త్రీ విద్యతే వేర్వేరుగానున్నది స్వరూపకహ స్వరూపముచే నా కాదు ఒక లేడీ ఉన్నది ఆమెను ఒక ఆయన నా భార్య అంటాడు అదేవిధంగా ఆమెను కొట్టుకుని నా భార్య అని ఎందుకు భర్త కనుక ప్రతియోగి అయ్యాడు కదా ప్రతియోగి కనుక నా భార్య అన్నాడు తర్వాత ఇంకొక పెద్ద ఆయన ఇంట్లో ఆయన ఏమంటాడు నా కోడలు అయ్యోట నీకు ఆవిడ కోడలు ఎలా అయిందంటే ఆయన మర మామగారు ఆయన ఆయన మామగారు కనుక ఆమె కోడలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు భార్య శ్మశా ఇద్దరు వచ్చారా ఇద్దరు రాలేదండి బాబు ఒక్కరే అక్కడ ఆ అమ్మాయిని చూసి ఒక ఆయన భార్య ఇంకొక ఆయన కోడలు ఇంకొక ఆయన ఏమంటాడు భర్తృభగని భర్తృభగిని ఆడపడుచు ఇంకొక ఆమె ఆడపొడుచు అంటుంది ఈమెిన ఆడపడు అంటే ఆ ఇంట్లో కూతురు కొత్త ఉంటుంది ఆ కూతురు ఏముంటుంది ఈ అమ్మాయిని ఆడపడుతుంది కొత్తగా పెళ్ళి అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకోండి ఆ అమ్మాయిని వీళ్ళు ఒక్కొక్కళ్ళు దృష్టితో చూస్తారు కదా ఆ అమ్మాయిని పెళ్ళాడిని పెళ్ళికొడుకు ఎలా చూస్తాడు భార్య అంటాడు చూస్తాడు కోడలు స్నుష అంటాడు ఇంట్లో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఆడపొడుచు అంటుంది కాబట్టి వాళ్ళ పెద్దన్న గారి పెద్ద ఇది రెండో కొడుకు వీడు పెద్ద కొడుకు పెళ్ళయ్యి వాళ్ళు ఆల్రెడీ భార్య వాళ్ళు ఉన్నారు ఆ భార్య ఏమనుకుంటుంది తోటి కోడలు అనుకుంటుంది అక్కడ ఎంతమంది తర్వాత ఆ అమ్మాయికో పిల్లాడు పుట్టాడు వాడేమంటాడు మాత అంటాడు పిల్లడో పిల్ల ఇప్పుడు అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒక్కటే ఈశ్వరుడు ఎంతమందిని సృష్టించాడు ఒక్క వ్యక్తిని సృష్టించాడు ఒక ఒక స్త్రీని సృష్టించారు ఈశ్వర సృష్టి అంటే ఒక యువతి ఒక స్త్రీ అది ఈశ్వర సృష్టి మరి జీవ సృష్టిలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడాలి ఒక్కొక్క ఒక్కొక్క ప్రతియోగి యొక్క బుద్ధిని బట్టి ఆమె ఎందు ఒక్కొక్క స్టేటస్ ఆరోపించబడుతూ ఉంటుంది ఇప్పుడు ఒకే స్త్రీ ఇన్ని రకములుగా భేదమును కలిగి ఉన్నది కానీ ఆమె స్వరూపంలో భేదము లేదు కాబట్టి ఈశ్వరుడు సృష్టించినది స్వరూపము ప్రతియోగి బుద్ధుల వల్ల సృష్టింపబడినవి పలు స్టేటస్ ఇవన్నీ కూడా నామరూపములే కాబట్టి ఈశ్వర సృష్టికి జీవ సృష్టికి అంత తేడా ఉంది ఈశ్వర సృష్టి అనాల్సి వస్తే ఏమనాల్సి ఉంటుంది వన్ మిడిల్ ఏజ్డ్ ఉమన్ అన్నారు అంటే అమ్మాయికి ఆల్రెడీ ఒకరిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మనం ఏమనాల్సి ఉంటుంది మిడిలేజ్డ్ ఉమన్ అని అనాల్సి ఉంటుంది నన్ను అడిగితే మిడిలేజ్లు అన్నది కూడా చూసివాడు చూపును బట్టి ఉంటుంది అది కాబట్టి మనం ఏమనాల్సి ఉంటుంది ఓ మన్ అంటే సరిపడుతుంది మిడిలేజ్లు అన్నది కూడా మళ్ళీ అది కూడా భోక్తృబుద్ధి అంటే చూసివాడు చూపును బట్టు కాబట్టి ఓ అంటే చాలు మిగిలిన ఆ రో మిగిలిన కూడా మిమ్మల్ని కూడా నామరూపములే బట్ ఆ నామరూపాలను ఈశ్వరుడు సృష్టించాడు కదా వ్యాకరణం వచ్చింది నామరూపాలే కదా ఈశ్వర సృష్టిలో అవ్యాకృతం నుంచి నామరూప వ్యాకరణము జరిగినది అని మీరు చూశారు కదా ఏమిటా నామరూపములు ఒక యువతి ఇంకా మిగిలిన స్టేటస్లన్నీ కూడా జీవ కల్పితము చూడండి జీవుడు ఎంత ఎన్ని నామరూపాలని కల్పించుకుంటాడో మీరు గమనించారా సపోజ్ ఆ అమ్మాయికి ఒక ట్విట్టర్ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి ఈ నామరూపాలు ఎక్స్ప్లోర్డ్ అయిపోతాయి ఏకం థౌజండ్స్ ఆఫ్ నామరూపాల కింద తయారవుతుంది సో చాలా కల్పన జీవుడు చేసుకుంటూ ఉంటాడు ఒక పాయింట్ చెప్పాలనుకున్నా అదే చదువు అనుకున్నాం మళ్ళీ మర్చిపోయాను అదే ఇంట్రెస్టింగ్ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చెప్తాను భార్య భార్య స్నుష కోడలు మనాంద ఆడపడుచు యాతా తోటి కోడలు మాత తల్లి మంచి పదాలన్నీ తెలిసే నీటిగా సంస్కృత పదాలు ఇటీ విధముగా యోషితు స్త్రీ ప్రతియోగియా ప్రతియోగి యొక్క బుద్ధిచే అంటే ప్రతి యోగ అంటే కరస్పాండింగ్ రిలేటివ్ అనమాట ది ఆపోజిట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది ప్రతిదానికే ఆ బుద్ధి చేత అనేక అనేక ప్రకారములుగా భిద్యతే భేదమును పొందుచున్నది స్వరూపత స్వరూపమును బట్టి నా భేదము లేదు భార్యా స్నుషాననాండాచామాే కథ ప్రతిగి ధిోషిద్న స్వతహన్వయ్యతిరేకాభ్యా ధీమయో జీవ బంధకృత్ స్మిన్న సతి నద్వయం ఈ శ్లోకంలో ఆయన చెప్పబోతున్నారంటే మీకు బంధము దుఖము కేవలము జీవసృష్టి మూలంగానే ఉంటుంది జీవసృష్టి ఎక్కడి నుంచి వస్తుంది జీవుని యొక్క బుద్ధి నుంచి పుడుతుంది ఆ జీవుని యొక్క బుద్ధిలో అజ్ఞానం ఉంటుంది అజ్ఞానముతో నిండిన బుద్ధి చేత ఈ జీవసృష్టి చేయబడుతూ ఉంటుంది తర్వాత జీవసృష్టి వస్తురూపంగా ఉండదు అది కేవలము బుద్ధి రూపంగానే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి యువతి కోడలు దీంట్లో వస్తురూపమేది బుద్ధి రూపమేది యువతి అంటే వస్తువు ఒక ఒక దర్శనం కోడలు అంటే వీడి బుద్ధిలో ఉంటుందండి కోడలు అనేది కోడలు అనే స్టేటస్ ఒక క్యారెక్టర్ ఆవిడ ఏండి ఏముంటుంది ఆవిడ ముఖం మీద కోడలు అని రాసి ఉంటుందా ఆవిడ ముఖం మీద యువతి అని రాసి ఉంటుందా ఉంటుంది యువతి ఏం రాసి ఉంటుంది కానీ కోడలు అని రాసి ఉంటారు రాసి ఉండడం అంటే మీకు అర్థమైంది అది ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి కోడలు కొడుకు కూతురు ఇవన్నీ కూడా బుద్ధి కల్పితములే షీఈ్ ఎ ఉమెమన్ దట్ ఈజ్ ఆల్ షీఈ ఆవిడ కూడా ఒప్పుకోకపోవచ్చు నేను కోడంలోనే ఆవిడ కూడా ఎందుకంటే ఆవిడికి ఉండేటువంటి కల్పన ఆవిడికి ఉంటుంది కాబట్టి అని అలా అనొచ్చు బట్ దాక్టీస్ షీఈ్ ఎ ఉమన్ అన్నది సత్యము కొడుకు కోడలు ఇవన్నీ కూడా నేను చాలాసార్లు అంట హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లోక దృష్టితో చూస్తే ఒక మనిషి శాస్త్ర దృష్టితో చూస్తే ఒక జీవుడు ఏమండి వీడి మరి ఇక్కడ ఎందుకు పుట్టాడు అంటే వాడి పుణ్యపాపాలు వాడి ప్రారంభాన్ని బట్టి పుట్టాడు ఎక్కడో హణ పుట్టారు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మన కొంపలో పుట్టాడు మన కొంపలో పుట్టాడు కాబట్టి కొడుకనే అనాది కాబట్టి అంటూ ఉన్నాడు వాళ్ళు ఈ దేశీ ఛాతీ ఎలాగే చేస్తూ ఉంటాం కాబట్టి కొడుకు కొడుకొని అందరూ అవుతూ ఉంటారు మనం కూడా తలకాయ ఒప్పుడమే దానికోసం ఇప్పుడు కాదని దెబ్బలు అడక్కర్లేదు పంచదశీదారుడు ఒప్పుకోడండి అంటే వాళ్ళకి మతిపోతుంది అలాగే అక్కర్లేదు అన్నిటికీ తలకాయ ఒప్పడమే కానీ మనకి తెలుస్తూ ఉంటుంది ఏడు నేనే భగవంతుని యొక్క సంతానము మళ్ళీ నాకు సంతానమే ఉంటుంది అందరూ భగవంతుని సంతానము ప్రతి వాడు కూడా తన ప్రారంభ కర్మతో వస్తాడు ఈ లోకంలోకి వీడు నా కొడుకయ్యే నన్ను ఉద్ధరించడానికి వాడు ఏం కాలేదు వాడి ప్రారంభ ధర్మాన్ని మూట తెచ్చు వాడు వచ్చాడు ఇప్పుడు మీరు విమానం ఎక్కారంటే ఆ విమానం కంపెనీ యజమానికి మీరు అంటే మీరు బంధువు కాబట్టి వాడికి ఆ డబ్బులు ఇద్దామని ఎక్కారు అభిమానం అలాగే వాడు మీకేం బాగుముదా లేదా మేనత్తో కొడుక మేనమావ కొడుక ఎందుకు చెప్పారు అభిమానం ఇప్పుడు దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కే ఎక్కుతారు ఎందుకు ఎక్కుతారు అమెరికా వెళ్ళాలి కాబట్టి ఎక్కుతారు అంతేకాని ఎమిరేట్స్ ఆ షేక్ గారు మీకు ఏదైనా మేనత్వ కొడుకునే ఏదో అందుకోసం ఎక్కుతారా పాప ఆయనకి పైసలు ఇద్దామని అలా ఏ ఉండదు దేర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్ అదొక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఇందాక నేను చెబాం అనుకున్నది దేర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వర్ల్డ్ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ వాడు నా కొడుకు అని అంటున్నారు కదా ఈ పేఫర్ ఏంటి పేఫర్ ఏంటి సో ఇట్ ఆల్ గోస్ లైక్ దాట్ కాబట్టి అంత ధీమయమే కాబట్టి వస్తువు ఏమిటి బుద్ధి ఇది చెక్క అది వస్తువు భగవంతుడు సృష్టించాడు చెక్క టేబుల్ అన్నది బుద్ధి చేత సృష్టి కాబట్టి చెక్క ఈశ్వర సృష్టి టేబుల్ జీవ సృష్టి యువతి ఈశ్వర సృష్టి నా భార్య నా తల్లి ఇత్యాదులన్నీ కూడా జీవ సృష్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు సుఖ ఈ సంసారము బంధము దుఃఖము ఈ రెండు మాటలు పట్టుకోండి బంధము దుఃఖము ఇవి జీవ సృష్టి వల్ల వస్తాయా ఈశ్వర సృష్టి వల్ల వస్తాయా అని ప్రశ్న వేశారు వేసి దానికి మీమాంస చేసి ఎక్కడెక్కడైతే జీవ సృష్టి ఉందో అక్కడ బంధము దుఃఖము వస్తున్నాయి అది అన్వయము అంటారు ఎక్కడెక్కడైతే జీవ సృష్టి లేదో అక్కడ బంధము లేదు దుఃఖము లేదు దాన్ని వ్యతిరేకము అంటారు ఈ నోటి మీకు ఏమర్థమైంది బట్టి జీవసృష్టియే బంధహేతువు అని తెలిసిందా లేదా అలాగే అన్వయం వ్యతిరేకాలు అలాగే అప్లై చేస్తారు లైక్ మేఘాలు పట్టేవి కాబట్టి వర్షం పడింది పడింది పడుతుంది మేఘాలు లేకుండా ఆకాశము నిలీలంగా ఉన్నది ఒక్క మేఘం కూడా కనపట్టలేదు కాబట్టి వర్షము లేదు దీన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేస్తాము మేఘముల నుండి వర్షము పడును అని కారణ కార్యభావాన్ని మనం ఆ విధంగా నిర్ధారణ చేస్తాము మీరు జీవసృష్టి కలిగింది దుఃఖము బంధము వస్తున్నాయి మీరు జీవసృష్టిని పక్కన వివేకంతో జీవసృష్టిని పక్కన పెడితే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది దుఃఖం ఒకగలట్లేదు బంధం ఒక బంధము లేదు ఫ్రీడమ్ ఉన్నది ప్రేమ సేవ అవన్నీ ఉంటాయి అవన్నీ తీసేయాల్సిన అవసరం లేదు ప్రేమ ఉంటుంది మీరు సర్వీస్ చేయొచ్చు అన్నీ ఉంటాయి అవన్నీ మానేమని అసలు చెప్పే మాట లేదు పైగా అవి ఉండాలి కూడా నిజానికి జీవ లేనప్పుడే అవి బాగా పరిణబిల్లుతాయి కూడా చక్కగా వికసిస్తుంది కాబట్టి ప్రేమకి సేవకి ఆపోజిట్ కాదు సుమాండి చెప్పే మాటలు చెప్పే మాటలు దేనికి విరుద్ధం దేనిని వ్యతిరేకిస్తాయంటే ఆసక్తి అదే జీవసృష్టి రూపము దానివల్ల దుఃఖము బంధము కలుగుతూ ఉంటాయి దీనికి వ్యతిరేకం అంతే తప్ప ప్రేమకిను సేవకి విరుద్ధం కాదు చెప్పే మాట కాబట్టి సుఖదుఖాలు బంధము దుఃఖము అనేది జీవసృష్టి వల్ల మాత్రమే కలుగుతాయి అని ఒక పాయింట్ జీవ సృష్టి ఎప్పుడూ అజ్ఞానముతో కూడిన మనస్సు చేత కల్పితమే తప్ప దానికి వస్తుత్వము అనేది లేదు అనేది ఇంకొక పాయింట్ ఆ రెండు పాయింట్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు వీడు బంతి వేస్తాడు క్రికెట్లో వీడు వేస్తాడు వాడు కొడతాడు అది అలా పైకి వెగులుతూ ఉంటుంది ఎవడైనా పట్టుకుంటే వీళ్ళందరూ సంతోషపడతారు వాడు దుఃఖిస్తారు పట్టుకోవడం చేసుకుంటే అది జారిపోయిందనుకోండి వాడు సంతోషిస్తారు వీళ్ళందరూ దుఃఖిస్తారు ఇప్పుడు బంతి ఈశ్వర సృష్టి పట్టు దాన్ని పట్టుకోవడము పట్టుకోలేకపోవడము పట్టుకుంటే సుఖము పట్టుకోకపోతే సుఖము ఇవన్నీ కూడా జీవ సృష్టి కాబట్టి ఈశ్వర సృష్టి వల్ల ఎవళ్ళకి ఏ బంధము ఉండదు తర్వాత ఈశ్వర సృష్టి మీ ముందు ఒక వస్తువు రూపంగా భాసిల్లుతో ఉంటుంది జీవసృష్టియే బంధము దుఃఖమును కలిగిస్తుంది అది బయట ఒక వస్తువు రూపంగా ఉండదు అది కేవలము మీ బుద్ధిలో కల్పితమైన ఆరోపమై ఉంటుంది లైక్ త్రాడు ఈశ్వర సృష్టి పాము జీవ సృష్టి త్రాడు మీకు పనికి లేకపోతే కష్టపెడుతుందా మిమ్మల్ని అది పనికి పనిస్తుంది రాడు పని ఇస్తుంది మీకు దుఃఖాన్ని ఇవ్వదు ఏమీవద్దు పని ఇస్తుంది పాము కేవలము బుద్ధి కల్పితము జీవసృష్టి దుఃఖహేతువు భయ హేతువు అవుతూ ఉంటుంది ఈ విషయాన్ని ఆశ్వాసలో చెప్తున్నారు అన్వయం వ్యతిరేకాభ్యాం అన్వయం జీవుణ్ణి బంధించేటువంటిది ధీమయ బుద్ధి యొక్క కల్పన మాత్రమే అది బుద్ధిలో ఉంటుంది బయటే ఉండదు అలాంటి అస్మిన్ ఈ జీవసృష్టి సతీ ఇంకుండగా సుఖదు సుఖదుఖములు సహా కరుగుతును ంధం ఇప్పుడు వీడు పుత్రోత్సవం చేసుకుంటాడు పుత్రోత్సవం దశరథ మహారాజు గారు పుత్రోత్సవం చేశారు రాముడు అవతార పురుషుడైనా పుత్రుడు సంసారము బంధము అవన్నీ అవన్నీ అలాగే ఉంటాయి అవేమీ మారిపోయి రాముడు అయినా కూడా మారవండి ఆయన పుత్రోత్సవం చేశాడు అయోధ్యంతా పుత్రోత్సవం చేశాడు అదే రాముడు ఆఫ్టర్ ఎ ఇయర్స్ ఇరవై ఏళ్ళు గడవడానికి ఇరవై ఏళ్ళు ఎలా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతాయి ఇక్కడ కూర్చుని కఠోపనిషత్తు పాఠం మొదలు పెట్టి అలా ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం చేతి ఉండగా ఇరవై ఏళ్ళు వెళ్ళిపోయాయి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు వెళ్ళిపోయాయి ఆ కాలం అలా వెళ్ళిపోతుంది ఈ వెన్స్ ఫ్రైడే సైకిల్ ఎంత వేగంగా వస్తుంది అదే నిన్ననేగా పంచదేశీ పాఠం చెప్పారు అప్పుడే వచ్చేసిందే మెన్స్ డే నిన్ననే బొలవరంలో గేటు పాఠం చెప్పాను ఇంకా టైం ఉందేమో అని అనుకునే లోపల మళ్ళీ మంగళవారం వచ్చేసింది మళ్ళీ బొలవంలో అలా తిరిగేస్తూ ఉంటుంది సైకిల్ మహావేదంతో తిరిగేస్తూ ఉంటుంది వేసవికాలం అమ్మ వేసవికాలం వచ్చేసింది ఎలా ఉంటుందో ఏడాది అనుకుంటూ ఉండగా పూర్తయింది అయిపోయింది ఈ ఏడాది వేసవికాలం పూర్తయింది మొత్తానికి మనం భగవంతుడి కోపం వల్ల బయటపడ్డా వేసవకాలం అలా చూస్తుండగా చూస్తుండగా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది వేసవ కాలం మళ్ళీ డిస్కసింగ్ అబౌత్ సమ్మర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాగే డిస్కస్ చేస్తాం కాలం మహావైగంగా పోతూ ఉంటుంది కాబట్టి వీడు పుత్రోత్సవం చేసుకుంటాడు ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడు అవ్వడానికి ఎంత టైం పడుతుందండి ఎంత టైం పడుతుందో అలా చూస్తుండగా వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు వాడు పెరిగి పెద్దవాడంటే వీడికి మిగిలిన దుఃఖమే ఇంత సుఖమై ఉంది అయితే అని ఎత్తుకున్నప్పుడు ముద్దాడినప్పుడు ఏ సుఖం అనుభవించాడో అది అనుభవించాడు మా చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది నూతులు నూరు అంటే ఏదో నన్నయ్య గారు నూరు కంటే ఒక జలాశయం లేదు ఒక బాగుమే ఏదో పది బాగుల కంటే అది ఒక సంస్కల మీరు వీటి అన్నిటికంటే పుత్రోత్సవం మీరు అంటే ఏదో అని పుత్రుడు వీటి కంటే అది నేలు ఫైనల్ గా పుత్రుని కౌదలిస్తగలిగే సుఖము పుత్రాలింగన సుఖము అన్నిటికంటే లేదు అని ఉపద్యం అయింది ఆ పుత్రాలింగం సుఖమైంది వాడు హై నుంచి ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకురాడు అందరూ ప్రోగ్రెస్ రిప్ చూపించడం మాకు ఇవ్వలేదంట అసత్యం చెప్తాడు తను కన్నం వ్యక్తి కొడుకు తనతోటి అసత్యం చెప్పినప్పుడు ఆ తండ్రి హృదయము గాఢంగా గాయపడుతుంది పిల్లలకి తెలియజేశ వాడు అసత్యం అలవోకగా అసత్యం చెప్తారు వీడి మనస్సు కష్టపడుతుంది ఎందుకంటే నేను వీడి కోసం ఇంత చాకరీ చేసుకుంటే ఈ ఖాడి వీడి కోసం మోస్తున్నాను వీడి నాతో అసత్యం చెప్తాడు నన్ను మిస్యేజ్ చేస్తాడు అని వీడికి గాయపడుతుంది అయితే ఏమంటాడు వాడి తెల్లాడు వాడి మీద అరిస్తే ఏమైంది ఇంటికి తన కొడుకే కడుపు చూసుకుంటే కాలం మీద కొడుతుంది అని ఒక సామెత ఉంటాడు కాబట్టి ఈ విధంగా అది ఫైనల్ వంద కొడుకులు ఒక సత్యవచనము మేలు ఉన్నది ఫైనల్ ఆయన బాగా దృష్టిని ఆయన పది కాబట్టి ఈ విధంగా పుత్రో పుత్రుని వలన కలిగే సుఖం ఉంటుంది అసుఖం ఇంకా తర్వాత ఏం మిగులుతుంది దుఃఖం వీళ్ళు ఇన్స్టాల్మెంట్లో సోఫా కొంటాడు ఆ వచ్చిన రోజునే సుఖం నెల అయ్యేప్పటికీ సోఫా అప్పుడే బాధపడిపోతుంది ఇన్స్టాల్మెంట్ మాత్రం ఫ్రెష్గా అలా ఉంటుంది బండరాయిలాగా అలా జీతంలో పోతూ ఉంటుంది ఈ సోఫా చిరిగిపోతుంది ఆరు నెల అయ్యేప్పటికీ ఇవన్నీ క్వాలిటీ వర్క్ ఏముంటుంది అప్పుడే ఊడొస్తూ ఉంటుంది మేకులు సోఫాకి మేకులు ఉంటే అది సేఫ్టీకి వెగ్యూస్ట్ అని వాళ్ళు ఏం పట్టించుకుంటారో అలా అలా కొట్టేసి పైన ఒక క్లాత్ పెట్టి మీకు ప్యాక్ చేసి పని చేస్తారు మీరెప్పుడో ఆ సోఫాలో పొరపాటున యాడ్ ఆ ఎప్పుడు కూర్చున్నా మేకులు కూర్చుకుంటూ ఉంటే బ్యాండేడ్ వేసుకుంటూ ఎందుకంటే సోఫా పారేయడానికి లేదు ఇట్ ఈ వర్త్ థ్రోయింగ్ బట్ స్టిల్ ఇన్స్టాల్మెంట్లు కడుతూ దీన్ని ఎలా పారేస్తారు కాబట్టి కాబట్టి అయిపోయింది దాని సుఖం అప్పుడే పోయింది ఇంక ఇప్పుడు దుఃఖమే నీ లేదు ఈ పుత్రోత్సవం కూడా అలాంటిది ఆ చిన్నప్పుడు ఏం సుఖమో అదే సుఖం ఇంకా తర్వాత వీడు బ్రతుకున్నంత కాలము వాడి వల్ల వీడికి దుఃఖమే అని వాడు హై స్కూల్లో సరిగే చదవలేని దుఃఖం వీడికంటే పక్కవాడికి మార్కులు ఎక్కువ వచ్చేయని దుఃఖము వీడికి ఇంజనీరింగ్ లో సీట్ రాలేదని వస్తే సరైన రాలేదని దుఃఖము ఇంకా ఆ దుఃఖము ఆ టెన్షన్ అలా పెరిగి పెరిగి వీడు నేను పెళ్లి నేను చెప్పినట్టు చేసుకోలేదని ఇంకా మరింత దాఢమైన దుఃఖము ఇంత దుఃఖము వీడు బతికే దుఃఖం ఇదంతా కూడా ఆ ధీమయ వీడు నా కొడుకు అని అనుకోవడం చేత వచ్చింది దుఃఖం చూడండి ఎంత లోతైన పాయింట్ అలా అనుకోకుండా వీడు ఒక జీవుడు నా కడుపును పుట్టాడు నా మూలంగా ఈ లోకంలోకి వచ్చాడు వీడికి నేను కొంత సర్వీసు చేయటం నా కర్తవ్యము నా కర్తవ్యాన్ని నేను చేసేసి మిగిలింది ఈశ్వరునికి సమర్పిస్తున్నాను ఈశ్వరుడు ఎలాగో చేస్తే అలా అవుతుంది ఫైనల్గా ఈశ్వరుడు ఎలా చేస్తే అలాగే అవుతుంది వీడు నెత్తి మీద బరువు పెట్టుకున్నప్పుడు కూడా అలాగే అవుతుంది ఇంకోలా అవుతుంది అనుకోదు అది దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ వీడు కష్టపడిపోయి దొల్లేసి వాడిని తోసేసి ముందు వాటిని తను కష్టపడిపోయి వాడిని కష్టపెట్టేస్తే ఏమవుతుందో వీడు దీన్ని విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా అదే అవుతుంది డెస్టినీని ఎవరు మాట్సరలేడు దట్ ఈజ్ సెటిల్డ్ వాడు ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతాడు బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఏదో ఒకటి అవుతుంది మోడీ గారు లక్షలాది జాబులను సృష్టించేందుకు ప్లాన్లు వేస్తున్నారు దాన్నప్పుడే అప్పుడే ఇరవై లక్షల జాబులు ఇచ్చేస్తా ఆయన ఇరవై లక్షల జాబులు ఫస్ట్ ఇయర్లో అది పెద్ద ఎక్కువ సంక్షేమం కాదు ఓవర్ ఎంటైర్ కంట్రీ ఇప్పుడు జాబులు కోటర్లో జాబులు ఇవ్వబోతున్నాయి వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా జాబ్స్ అనేక వస్తున్నాయి దాంట్లో ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుంది ఆఫీసర్ అనే అవుతాడు లేకపోతే ఆఫీసర్కి కార్లో తీసుకెళ్ళి తీసుకొచ్చే డ్రైవర్ అయినా అవుతాడు ఏదైనా జాబు ఏదో ఒకటి అవుతుంది అయితే ఆఫీసర్ అవ్వలేదనే దుఃఖం వెలిగితే అది మీరు మీ అజ్ఞానం కదా ఈశ్వరుడు ఏది సంకల్పిస్తే అదవుతుంది అని విశ్రాంతిగా ఉంటే వాడు ఫ్రీ అయిపోతాడు కానీ ధీమయ బుద్ధిలో ఎప్పుడైతే ఒక కల్పనని పట్టుకుని దాదే సత్యమని వీడు జీవ సృష్టియే సత్యమని భ్రమ పడుతూ వీడికి సుఖ అలా వస్తూనే ఉంటాయి తస్మిన్ ఆ బుద్ధికల్పితమైన జీవసృష్టి ఆ సతి లేనప్పుడు ద్వయం సుఖదుఖములు రెండు నా ఉండవు ఇది వ్యతిరేకం అంతకు ముందుది అన్వయం జీవకల్పితమైన సృష్టి ఉన్నప్పుడు సుఖదు జీవకల్పితమైన సృష్టి లేకుంటే సుఖదుఖాలు లేవు దీన్ని బట్టి అన్వయ వ్యతిరేకాలను బట్టి మీరేమి నిర్ధారణ చేస్తారు బుద్ధి కల్పించబడిన జీవ సృష్టి అని నిర్ధారణ అది అశ్లోకం అన్వయం వ్యతిరేకాభ్యా అన్వయం వ్యతిరేకములను బట్టి జీవబంధకృత్ జీవునకు బంధమును కలిగించేది ధీమయ బుద్ధికల్పితమైన సృష్టి మాత్రమే కాబట్టి ధీమయశబ్దానికి ఆ అర్థం ఎలా వచ్చిందని మీకు అనిపిస్తే మీరేం చేయాల్సి ఉంటుందంటే మధ్యలో కొన్ని వెర్సెస్ డ్రాప్ అయ్యాయి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది అర్థమైందా ఆ ఫైవ్ వెర్సెస్ లో ఆ ధీమయశబ్దాన్ని ఆయన వర్ణించి అది ఇక్కడ వాడాడు మీరు సంగ్రహం చేయటంలో త్రీ ఫోర్ వెర్సెస్ లో అది ఉందనమాట ఇంజేత అర్థం అలా వచ్చింది మీరు ఆ అర్థం చేసుకోవాలి ఓకే అస్మిన్ ఈ బుద్ధికల్పితమైన జీవ సృష్టి సతీ ఉంటూ ఉండగా సుఖదు సుఖదులు సహా కలుగుతున్ ఆ దీవ సృష్టి అసతీ లేనప్పుడు ద్వయం సుఖ దుఃఖములు రెండు నా లేవు కాబట్టి మీకెప్పుడైనా అంచేతనే మహాత్ములు ఇలా చెప్తారు మీకెప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చింది అంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు మీ అండర్స్టాండింగ్లో ఏదో పొరపాటు ఉన్నది ప్రజ్ఞాపరాధ ఏవ దుఃఖం హీనామ ప్రజ్ఞాపరాధ ఏవ దుఃఖము అనేది కేవలము ప్రజ్ఞ యొక్క అంటే తెలుసుకునే దాని యొక్క అపరాధం తెలుసుకోవడంలో మీరు ఏదో పొరపాటు చేశారన్నమాట అందువల్ల మాత్రమే మీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇది ఒక సూత్రం దాన్ని గట్టిగా పట్టుకోవాలి కాబట్టి మనకి బంధము దుఃఖము కలిగినప్పుడల్లా మనం ఏదో ప్రజ్ఞాపరాధాన్ని చేస్తున్నాము ఏమిటా ప్రజ్ఞాపరాధము అది జీవసృష్టి రూపంగా ఉంటుంది ఓకే తెలుసుకున్నాం అన్వయ్యతిరేకాభ్యా ధీమయో జీవబంధకృతి సత్యస్మిన్ సుఖదుస్మిన్ అసతి నద్వయం అసత్య బాహ్యా స్వప్నాద్యతే నర సమాధిశుక్తిమూర్ఛా సత్యప్యమిన్న బధ్య ఇప్పుడు ఒక ప్రశ్న ఒకటి లేమనిచ్చారు ఏమంటే ఈశ్వర సృష్టి వస్తువు వస్తువు అంటే ఉన్నది జీవ సృష్టి కేవలము బుద్ధి కల్పితము అని మీరు అన్నారు ధీమయ అంటే దీని అర్థం ఏంటంటే మట్టి ఈశ్వర సృష్టి కుండ జీవ సృష్టి ఎందుకంటే మట్టికైతే సత్యం అది మట్టి మాత్రమే సత్యం కుండ జీవ సృష్టి జీవన యొక్క బుద్ధి చేత పరికల్పితమవుతుంది కూడా కాబట్టి అది మీకు చేయ అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వస్తువు బంధాన్ని కలిగించాలి కానీ నిత్య బంధాన్ని ఎలా కలిగిస్తుంది అసలైన త్రాడుతో కట్ చేసేవాడికి బంధం అవ్వాలి కానీ కల్పితమైన త్రాడుతో కట్టారనుకోండి అది బంధం ఎలా అవుతుంది కల్పితమైన త్రాడుతో కడితే బంధం అవుతుంది అని అని ప్రశ్న కాబట్టి మీరేమంటున్నారు ఈశ్వర సృష్టి సత్యము జీవసృష్టి కల్పితము బుద్ధి పరికల్పితము అని మీరు అన్నప్పుడు అవునండి సత్యమైంది మమ్మల్ని బంధించాలి కానీ కల్పితమైంది అలా బంధిస్తుంది ఇప్పుడు మీకు ఆకలి వేస్తోందనుకోండి సత్యమైన పాయసం తాగితే ఆటలు తీరుతుంది కానీ పాయసాన్ని ఊహించేస్తుంది ఆ ఊహాజనితమైన పాయసాన్ని తాగితే మీకు ఆటలు తీరుతుందా లేదు కదా కల్పితమైనది బంధాన్ని కలిగించలేదు యథార్థమైనది మాత్రమే బంధాన్ని కలిగించాల్సి ఉంటుంది కదా మరి మీరేమో జీవసృష్టి కల్పితము ఈశ్వర సృష్టి సత్యము అన్నారే మరి అటువంటిప్పుడు బంధము వస్తే ఈశ్వర సృష్టి నుంచి రావాలి కానీ కల్పితమైన జీవ సృష్టి నుంచి ఎలా వస్తుంది అని ప్రశ్న థ్యాంక్స్ ఓకే మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్దాము ఈ శ్లోకానికి అర్థస్థియ శ్లోకమే అసత్య బాహ్యాప్నాద్య సమాధిశుక్తిమూర్ఛా సత్యప్యసతి అవి చాహ్యార్ప్నాద్యర समाधि वस्तुवे ूर्चासमंटे सत्यवस्तवे बंधे तप कल वस्तु बंधु नी अभिप्रय तु दाखी दृष्टाता रू चूं एला ఒకటి అసత్య వస్తువు వీడిని బంధిస్తూ ఉంటుంది ఇంకొకటి సత్య వస్తువు వీడికి ఏ బంధము ఉండదు అప్పుడు మీ పాయింట్ సెటిల్ అయిపోతుంది కదా కాబట్టి బంధించిదేదో అది సత్యవస్తువై ఉంటుంది అనే అభిప్రాయము తప్పు ఓకే ఇప్పుడు చెప్పండి బాహ్యార్థే బాహ్యమునందలి వస్తువు అసత్యపిచ్చ లేకున్ను స్వప్నాదవు స్వప్నము మొదలుగు వాటి ఎందు నరహ వ్యక్తి బధ్యతే బంధించబడుచున్నాడు ఇప్పుడు మూడు సందర్భాలున్నాయి మూడు సందర్భాలలో బయట వస్తూ ఉండదు కానీ వీడు దాని చేత బంధింపబడుతూ ఉంటాడు ఉదాహరణకి వీడు స్వప్నం చూస్తున్నాడు ఆ స్వప్నంలో పాము వచ్చింది భయం వస్తుందా ఏమంటే స్వప్నంలో పామును చూస్తే కలిగే భయానికి యథార్థంగా జాగ్రత్త అవస్థలో పామును చూస్తే కలిగే భయానికి తేడా ఉందని మీరు అనుకుంటున్నారా ఏమీ తేడా రెండో ఏకరూపమైన భయం అదే దుఃఖం కూడా భయం అంటే మీరు దుఃఖమే కదా స్వప్నంలో పాము యార్థంగా లేకున్నా ఆ లేని పాము చేత వీడు దుఃఖితుడవుతూ ఉంటాడు నెంబర్ వన్ తర్వాత హాలిసినేషన్ ఇంకొకటి ఆది శబ్దం ఉంది కదా అందుకోసం చెప్తున్నా హాలుసినేషన్ అంటే వీడు ఊహా చేసుకుంటాడు ఒకప్పుడు ఈ హాలుసినేషను దీన్ని సెల్ఫ్ హిప్నాసిస్ అని కూడా అంటారు సెల్ఫ్ హిప్నాసిస్ అవ్వచ్చు ఇంకొకటి చేసిన హిప్నాసిక్స్ అవసరం ఆ హిప్నాసిక్స్ లో లే హాలిసినేషన్లో హాలిసినేషన్ కానీ అంటే నాలుగు దృష్టాంతాలు వచ్చాయి అక్కడికి హాల్యుసినేషన్ దృష్టాంతం హిప్నాసిక్స్ దృష్టాంతం ఈ హాలిసినేషన్ కి చిత్త విభ్రమ అనే పేరు సంస్కృతుంటాం ఆ చిత్త విభ్రమము కలిగినప్పుడు వీడు ఏం చేస్తాడంటే అలా ఊహించుకుంటుంటే వీడికి పావు కనపడతాయి అలా పాము అలా పావుతున్నట్టు కనపడతాం నాలుగు ఇలా కూర్చుంటాడు తెలివిగానే ఉంటాడు అలా పాము కనపడతా కనపడతాయి కళ్ళు తెచ్చినా కూడా కనపడతాయి ఏదో పాము లేదో కనపడతారు భయపడతాడు పాము అది చిత్తలు ధర్మము హాలిసినేషన్ హిప్నాసిస్ హిప్నాటిస్ట్ ఏం చేస్తాడు ఏ కూర్చో నాకే సోడు ఇదిగో పాము అనేది పాము కనపడుతుంది వీడు భయపడుతుంది అది మూడో ఇష్ట ఇంకో దృష్టాంతం వీడు వెళ్ళి ఎవరినో ఈ ప్రెడిక్ట్ చేసి వాడిని ఎవరినో కలిసి వచ్చాడు వాడిని సర్పదోషం ఉండేది వీరికి సంపాదన అది హిక్నాసిస్ కాదు హాలిసినేషన్ కాదు స్వప్నం కాదు అంతే ఫోర్త్ కాబట్టి ఆది శబ్దం ఉండాల్సిందే అక్కడ తండ్రి వీరికి ఆ కాల సర్పదోషం అని ఆ సర్పం కనపడుతూ ఉంటుంది అది కనబడుతూ చేస్తాడు బస్సు ఎక్కి కాళహస్సులో తిరుగుతారు శివుడిని దర్శించారు వీడి శివుడు అక్కర్లా కాళహస్సులో బయట సర్పదోష నివారాకో పూజాది అతి చేతి వస్తుంది అక్కడ రష్ అంతా అక్కడే ఉంటుంది లోపలంతా కానీ ఎందుకు శివుడిగా అభిషేకం చేయడం శివుడిగా అభిషేకం చేయాలి అది అక్కడ అదేవిటంటారు అది అది స్వప్నము హాలిసినేషను కిట్నాసిస్ట్ లాంటిది కదది అలాంటిదే అక్కడ స్వప అక్కడ సర్పమేముంది సర్పంలో సర్పం మెటఫర్ మెటఫర్ అంటే యథార్థమైన సర్పం ఉన్నట్టు కాదు టైం ఇప్పుడు బాగా ఏం చేస్తుంది కప్పలను ఏం చేస్తుంది అలాగే టైం ఏం చేస్తుంది మన భాగ్యాన్ని మన యవ్వరాన్ని మన వృద్ధ మన మధ్య అందించి మన మోకాళ్ళని కాలం ఏం చేస్తుందంటే పనిచేయకుండా చేస్తుంది మో చేతులు పనిచేయకుండా చేస్తుంది ఏదేదో చేస్తూ ఉంటుంది కాలం అంతేకాని దాని కాలం సర్పము అని ఊరికే మెటఫర్ ఎవడో ఒకడు అన్నాడు అది వీడు పట్టుకుని ఇటు సాగ తీసి ఒక పెద్ద అంధవిశ్వాసాన్ని సమాజంలో ప్రవర్తించేస్తూ ఉంటారు లోకం అంటే అలా అక్కడ కూడా యథార్థంగా వస్తువు లేకున్నా వీడు బంధింపబడుతున్నాడు అసత్యపి బంధ వర్తతే అది సరిపడిందా అసత్య ఇక సమాధి సుక్తి మూర్ఛాసు సమాధి నిద్ర మూర్ఛల ఎందు సత్య అస్మిన్ ఈ బాహ్య వస్తువు సత్య ఉన్నప్పటికీ న బధ్యతే బంధించబడటలేదు సమాధిలో ఉంటాడు ఒక పావు వస్తుంది కొంతసేపు అక్కడ అక్కడ పాము మీరు వెళ్ళి అటాక్ చేస్తే అది డిఫెన్స్ మెకానిజంలో కలుస్తుంది తప్ప లేకపోతే మీరేం దాన్ని డిస్టర్బ్ చేయకపోతే దాన్ని దాని మీద పెట్టుకుంటుంది పైగా అది భయపడుతుంది మీరంటే కాబట్టి మీరు అలా నిలబడు ఉంటే అది పోతుంది మీరు సమాధిలో ఉంటాడు పాము వస్తుంది ఏదో దగ్గరికి వస్తుంది అభో అని భయపడకపోతుంది వీరికి ఏమైనా భయం కలిగిందా పాందిగా అయినా భయం లేదు నిద్రపోతున్నాడు పాము వచ్చింది పోయింది వీరికి ఏమైనా భయం వచ్చిందా కోమాలో ఉన్నాడు మూర్చ అంటే కోమ కోమాలో ఉండగా పాపం వచ్చింది పోయింది వీడికి ఏమైనా భయం ఉందా లేదు మనస్సు ఎక్కడో ఉంది ఎవరితోటో సీరియస్గా టెలిఫోన్ మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్ ఎవరితోటో మాట్లాడేస్తున్నాడు సెల్ ఫోన్ గంటల దగ్గర మాట్లాడేస్తుంటాడు అలా మాట్లాడేస్తుంటే ఒక పాపం వచ్చి అలా పోయింది ఇంకోటి ఎవడో చూశాడు వీడు ఫోన్లేదు వీడి లేదు వీరికి భయం ఉందా లేదు కాబట్టి ప్రశ్నే తప్పు ఏమిటి భయము దుఃఖము కలగాలంటే వస్తువు సత్యవస్తువు ఉండాలి అనే మీ అభిప్రాయమే తప్పు కాబట్టి బుద్ధి పరికల్పితమైన వస్తువు చాలు మన ప్రాణం తీయడానికి అక్కడ సత్యవస్తువు ఉన్నట్లు బుద్ధి కలిపే పరికల్పితమైన వస్తువు సరిపడుతుంది నాకు శని దోషము గలదు అని వీడు అనుకుంటే చాలు అది చాలు వీడి వీడిని ఏడిపించడానికి చాలు అక్కడ నుంచి ఆ శని మహాపు ఆ శని దేవుడు వచ్చేసి వీడిని ఏదో చెడగొట్టేసి అలాంటివి వెళ్ళి అక్కర్లేదు అప్పుడే దుఃఖం వస్తుందని నేను అనుకోలేదు వీడు అలా అనుకుంటే చాలు నాకు శని పట్టింది వీడు అనుకుంటే ఏం పడుతుంది కాబట్టి భీమసృష్టి అంతా కూడా ఈ విధంగా ధీమయమై ఉంటుంది అసలు మీరు గమనిస్తే ఈ రోజున మీకు సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రాచీన సాహిత్యంలో నేనే లేదు ఇదో ఫైన్గా ఎక్కడ ఉండవు ఉపనిషత్ర బ్రహ్మసూత్రాలు లేకపోతే గీత లేకపోతే స్టాండర్డ్ పురాణాలు లైక్ పురాణం మత్స్య పురాణం మీరు తీసు చూస్తే ఈ మూషన్స్ ఏమీ ఉండదు అది చాలా అసలు ఆ సాహిత్యంలో వాటి మెన్షన్ కూడా ఉండదు ఎట్లు సెట్ అవర్ పీపుల్ హెవ్ కమౌప్ విత్ సమ్ రైట్ ఐడియాస్ లేకపోతే మనం తెలుస్తాం అస్టు కాబట్టి బంధించడానికి సత్యం అసత్యం సరిపడుతుంది బంధించడానికి బంధిస్తోంది కాబట్టి సత్యము అనే ఆర్గ్యుమెంట్ ద్వైతుల ఆర్గ్యుమెంట్ సంసారం బంధిస్తోంది కనుక సత్యము అనే ఆర్గ్యుమెంట్ తప్పదు ఎందుకంటే బంధించడానికి అది ఉండక్కర్లా ఒక లేదే బంధించదు అని రెండో ఆర్గ్యుమెంట్లు కూడా చూపిస్తున్నాం అర్థం చెప్పేద్దాము బాహ్య హే బయట వస్తువు అసత్య పిచ్చా లేకున్నాను స్వప్నాడు స్వప్నము చిత్త విభ్రమము ఇత్యాదులయందు సమాధిక్తి మూర్ఛాసు నిద్ర కోమ అనువాటి ఎందు అస్మిన్ బాహ్యవస్తువు సత్య ఉన్నప్పటికీ బంధించబడుటలేదు కాబట్టి జీవసృష్టి కల్పితము కనుక అది బంధించదు అనే మాట తప్పు ఈశ్వర సృష్టి సత్యము కనుక అదే బంధిస్తుంది అనే మాట అంతకంటే పెద్ద తప్పు ఈశ్వర సృష్టి సత్యము బంధించదు జీవసృష్టి కల్పితము అదే బంధిస్తూ ఉంటుంది అసత్య బాహ్యార్థే స్వప్నాద్యర సమాధిశుక్తిమోర్చ్ఛాసు బంధశ్చేన్మానసద్వైత్లోకం శుక్రవాచేత పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణమదక్ష్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే